ప్రార్థన చేద్దాం అందరం తల్లి తీసుకొని పరిశుభ్రవ దేవ వదనాలనైనా ఇస్రా తండ్రి మీకే కృతజ్ఞతలైనా ఈ ఉదయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడనందుకు మీకెంతో వదనాలు ప్రభుత్వా ఈ యొక్క సాయంత్రం సరైన ప్రభావ సన్నిధికి వచ్చినైనా మమ్మల్ని తను మళ్ళీ సంపూర్ణంగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా హృదయలను పరిశీలించమని ప్రార్థిస్తున్నాం ఎటువంటి అయోగ్యతలున్నా తొలగించమని ప్రార్థిస్తున్నాం గొప్ప మీతో సమాధాన అవును ప్రభ మీ కనికరం మాకు అవసరం ముఖ్యంగా ప్రభ మీ కృప మాకు అవసరం నేను మీ కృప మిమ్మడి కృప మాకు అనుగ్రహించి నడిపించమంతా ఆర్థిస్తున్నాం మేముంటుంది భయంకరమైన శ్రమల కాలం తండ్రి ఏ రీతిగా మీ కొడుకు జీవించాలా సాక్షులుగా నిలబెట్టమంత ఆర్థిస్తాం నేను శ్రమలను మీరు కాబట్టి నేను ఆ అనుగ్రహించండి ఏ రీతిగా శ్రమలను తప్పించుకోవాలా ముఖ్యంగా ఏ రీతిగా మీ యొక్క వాక్యానికి మేము విధంగా చూపించాలా అటువంటి విడతలుగా మమ్మల్ని తయారు చేయమంతా ఆర్థిస్తాం ఈ యొక్క సాయంత్రం సాధన ప్రభు మరొకసారి మాతో మాట్లాడండి ప్రభు వాక్య సత్యాన్ని గ్రహించి లాగునా మా యొక్క ఆత్మీయ నేత్రాలని దీపం ప్రార్థిస్తున్నాం తండ్రి ఓం ప్రభు మీకు అంగీకారంగా మేము అందరం ఉండిలాగా సహాయపడండి వాక్యాన్ని గ్రహించడమే కాదు ప్రభు దాని ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వకంగా దాన్ని అటువంటి ప్రకటించే విధాలుగా తయారు చేయమని ముఖ్యంగా ప్రభు తక్కిన బ్రదర్స్ అందరు తిరిగి జాన వారి విషయాలను మీరు తయారని వారిని ఆదరించండి ఓ ప్రభు సమయం అనుకరించండి చక్రవర్తి గురించి మేము ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా వారి చిట్టాలలో తండ్రి ఎవరి అమ్మాయి ప్రభుత్వ హాస్పిటల్లో సూసైడ్ అటెండ్స్ చేసిందైనా ఆ బీడకు ఆగ్రహం దీనికి తండ్రి ఇంకొక అవకాశం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను దుష్ట శక్తులను పాల్గొలమని ప్రార్థిస్తున్నాం మీ కృపల్లో జ్ఞాపకం తీసుకోమని ప్రార్థిస్తున్నాం ఆ బీడకి అవకాశం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలో మీకే మేము అంగీకారంగా ఉండేలాగానే సాయపడమని పరిశుద్ధ నామమ్మ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ అమ్మాయిని కొన్ని వాక్యాలు యోనాను గూర్చిన వాక్యాలు నేను ఈ తెల్లవారి జామున కొన్ని ధ్యానిస్తున్నా అందులో కొన్ని విషయాలు ప్రభు నాకు చూపిస్తా అన్నాడు యోనా జీవితము మన ప్రభుకి సాదృశ్యంగా ఉంది ఎందుకంటే యోనాను గుర్చిన సూచన తప్ప మరి ఏ మీకు అనుగ్రహించబడదు అన్నాడు కాబట్టి యోనాను గురిచిన సూచన ఏంది అన్నప్పుడు మనకు ఏ రీతిగా అయితే యోనా తిమింగులప్పు గర్భంలో దివారాత్రంలో మూడు దివరాత్రంలో ఉన్నట్లు మనం గమనిస్తా ఉన్నాం అదే రీతిగా మన ప్రభు ఆయన మరణ కుస్థాపన పునరుధనం కూడా మూడు దివారాత్రంలో అన్నట్టు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం యోనా గురించి గనించినప్పుడు యోనా గ్రంథంలోనే అతని సేవా జీవితం ఆరంభమైందా ఇంకా ఎక్కడ ఆరంభమైందా అని నేను చూస్తా ఉన్నాను ఎందుకంటే సడన్లీ ఆ మొదటి యోనా యోనా యోనా గ్రంథం మనం గనించినప్పుడు ఆల్మోస్ట్ ఒక నేను అనుకుంటా టూ థౌజండ్ థర్టీన్ లో అనుకుంటా ఒక సిక్స్ సెవెన్ అవర్స్ కంటిన్యూస్ రికార్డింగ్స్ ఉన్నాయి ఈవనా మీద మన మన వెబ్సైట్ ఉంటాయి అవి ఏవిపిఎం వెబ్సైట్ లో సిక్స్ సెవెన్ దగ్గర అవర్స్ ఆ సిక్స్ సెవెన్ అవర్స్ ఆ రోజుల్లో దీర్ఘంగా ధ్యానించి వాటి మనం చూసినాం ప్రతి వచనం వెంబడి వచనం ధ్యానించినాం అక్కడ కానీ మరోసారి తిరిగి ధ్యానించినప్పుడు అది ధీమాగా కదా ఆల్రెడీ ఆ ఫినిష్ డేట్ ఆల్రెడీ ధ్యానించినాం కదా తిరిగి ఎందుకు ధ్యానించాలా అనేది కాదు ప్రతి దశలో ఆయన మాట్లాడుతూనే ఉంటాడు ఆయన వాక్యం ద్వారా కాబట్టి కేసు వాక్యం అని మనకు అందరు తెలుసు ఆది ఎందు వాక్యం వాక్యం దేవుడి ఆ వాక్యమే దీపా సంపూర్ణగా మన మధ్యలో నివసించిన మనం ధ్యానిస్తా ఉంటాం కాబట్టి యోనా గ్రంథం మొదట దేవమూర్తి వచ్చినా నవ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అంటూ జోనా ద సన్ ఆఫ్ అమితయ్ తేయింగ్ అనుంది అయితే యోనా సంబంధించిన వాక్యం మనం ధ్యానించినప్పుడు What is the Without chutches word of the Lord? Is it a word of the Lord? Isn't that Buddha? Then what is His foot like this Buddha? That's why there is a standing tongue. And we make this thing we are giving today that fact. One of us is he learned who can be never punished. Who can be used, saying how was your father going? The incarnation is running us and coming on. Sounds very good. Now that we have logical automation, ఆండ్రాయిడ్ యాప్స్ ఐఓఎస్ యాప్స్ ఉన్నాయి కాబట్టి వాటిని చూడగలుగుతున్నాను కానీ అంతకుముందు తెలియదు ఎక్కడ ధ్యానించినట్టు వీన్లేదు ఎవరు వాక్యం చెప్పినట్టు కూడా నేను ఒక అమెరికన్ ప్రొఫెసర్ ఇండియన్ బాన్ అమెరికన్ ప్రొఫెసర్ నరేష్ మల్పోతాని టలీడేస్ లో నైన్టీ సెవెన్ ఆ ప్రాంతాల ఇక్కడికి హైదరాబాద్ అయితే ఆయన నేను ఆయన కలిసిన ఆయన క్రిస్టియన్ అని తెలియదు ఆయన నాకేమంటుండంటే నేను నేను క్రిస్టియన్ నేను ఒక పాస్టర్ నేను ప్రొఫెసర్ ని కూడా నేను బ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వని ఈ సండే నేను హైదరాబాద్ లో ఉన్నాను సండే నాకు ఎక్కడ అవకాశం దొరుకుతుందా వాక్యం ప్రకటించడానికంటే సరే నాకు ఈజీగా అప్పటికే నేను బ్యాప్టిస్ట్ చర్చ్ నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ ఇంగ్లీష్ సర్వీస్ అటెండ్ అయ్యి వాడిని ఫాస్టర్ కరుణాకర్ త్యాగరాజ్ అని ఫాస్టర్ ఉండే ఇంగ్లీష్ సర్వీస్ అయితే అతన్ని కాంటాక్ట్ చేసిన పర్సనల్లీ పోయి ఆ మొబైల్ ఫోన్స్ లేకుండే పర్సనల్లీ పోయి కాంటాక్ట్ చేసి నేను ఇట్లా సమయో రెగ్యులర్ గా ఇంగ్లీష్ సర్వీస్ వస్తుంటా నేను నాకు ఇట్లా ఒక ప్రొఫెసర్ పరిచయం అయింది ప్రస్తుతం ఇండియాలో ఉన్నాడు ఆయన అమెరికన్ ఎన్ఆర్ఐ ఆయన ప్రీచర్ ఆయన బ్యాప్టిస్ట్ ప్రీచర్ మరి సండే మన చర్చ్ లో ప్రీచ్ చేయాలనుకుంటున్నాకే వెల్కమ్ చేస్తాము మీరే పట్టుకోండి అంటే నేను అతన్ని తీసుకుని సండే మార్నింగ్ ఎర్లీగా సండే మార్నింగ్ తీసుకు అతన్ని స్టేజ్ మీద పరిచయం చేసినాను పరిచయం చేసి నేను థిలింగ్ ఆడియన్స్ దగ్గర అప్పుడు ఆయన వాక్యం స్టార్ట్ చేసి యోనా వాక్యం నాకు నా లై పర్సనల్ గా యోనా గ్రంథము ఎన్ని సార్లు తగుతా ఉంది నాకు ఈరోజు ఉదయం కూడా మళ్ళీ నేను ధ్యానిస్తా ఉంటే రెండవ రాజుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఐదవ వర్షం లేవు అంటే రెస్టోర్డ్ ద కోస్ట్ ఆఫ్ ఇజ్రాల్ ఫ్రమ్ ద ఎంటరింగ్ ఆఫ్ హమాత్ అండ్ ద సిన్ అకార్ంగ్ టు దడ్ ఆఫ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయల్ విఫ్ బై ద హ్యాండ్ ఆఫ్ ది సర్వెంట్ జోనా ద సన్ ఆఫ్ అమితయ్ అక్కడ కూడా మొదటి అధ్యాయము యోన గ్రంథం యోనా మొదటి గ్రంథము మొదట అధ్యయము మొదట వర్షంలో కూడా అక్కడే ఉంది సన్ ఆఫ్ అమితైప్ అయితే ఇక్కడ ఏముందంటే నవ్ ద ద లాడ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ విచ్ ఇస్ స్పేడ్ బై ద హ్యాండ్ ఆఫ్ ది సర్వెంట్ జోనా ద సన్ ఆఫ్ అమితైప్ అయితే ఇక్కడ అమితయ్ కుమారుడైన యోన ఇక్కడ తిరిగి ప్రవచించినట్లుంది రెండో రాజుల గ్రంథంలోనే అంటే ఈయనకి దేవుని స్వరం వినడము బాగా అలవాటు గుర్తించగలడు అది దేవుని స్వరమా కాదా కాబట్టి దేవుని స్వరం వినగానే టక్న రెడీ అయిపోతాడు అన్నట్టు మనిషి అది నేను నేర్చుకున్నాను ఎర్లీ మార్నింగ్ దేవుని స్వరం విన్నప్పుడు టక్కున రెడీ అయిపోతున్నాడు చూడండి అయితే యోనా గ్రంథం మొదటి అధ్యయనం వచ్చే వర్షంలో నవ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అంటు జోనా ద సన్ ఆఫ్ అమితాయ్ సెలీన్ ఆ రైజ్ గో టువే దట్ గ్రేట్ సిటీ అండ్ ట్రై అగైన్స్ట్ ఇట్ ఫార్ దర్ విక్స్ ఇస్ కమ్ అప్ బిఫోర్ మీ అయితే త్వరగా లే అంటున్నాడు త్వరగా లేర్ నివాడు అయితే మూడో వచ్చానికి వచ్చినప్పటికి బట్ జోనా రోజు అని లేసిండ్ అయితే అలాగే తెలిసినట్టు ఇది దేవుని స్వరం అని కాబట్టి దేవుని స్వరం వినగానే లేయడం అనేది నినిమి మన యోనా జీవితం నుంచి మనం నేర్చుకోవాలా అదే గో టు నినివే అంటే బట్ జోనా రోజ్ లేసిండ్ కానీ ఏం చేసిండు ఈ అయితే థార్సిస్ కి బయలుదేరిన ఈ బయలుదేరుతుండే వ్యక్తి ఎక్కడ నుంచి దేవుని సన్నిధించనుంది అక్కడ తర్వాత అండ్ హీ వెంట్ డౌన్ టు జోపా అనుంది. ఉంది ఎప్పేకురు అనే ప్రాంతం హీ వెంట్ డౌన్ హీ వెంట్ డౌన్ అనుంది వాక్యం కాబట్టి నేను అలా చేసుకున్నా దేవుని స్వరానికి వ్యతిరేకంగా వెళ్లేవాడు ఎప్పుడన్నా డౌన్ వెళ్తాడు సాధారణంగా మనం చెప్తాం హీ వెంట అంటాం ఏలియా విషయంలో చేసినప్పుడు హీ వెంట అంటాం మందిరానికి పోయేవాడు వెంటప్ అంటాం పైకి వెళ్తున్నాడు అంటాం పైకి ఎత్తున్నాడు అంటాం మందిరానికి పైకి ఎక్కినంటాం ఇల్గటే మందరలన్నీ టెంపుల్స్ పైనే ఉంటాయి కాబట్టి ఐతే హి వెెంట్ డౌన్ అనుంది ఇక్కడ అంటే యొppa అనే ప్రాంతానికి ఆయన వెళ్తున్నాడు హి వెెంట్ డౌన్ అనుంది ఎప్పుడైతే దేవుని స్వరాన్ని అవిదేత చూపించుపోతారో అందరూ డౌన్ కావాల్సిందే తర్వాత అండ్ హి ఫౌండ్ ఎ షిప్ గోయింగ్ టు కార్సిస్ సో హి పేడ్ ద ఫేర్ देयर ऑफ అండ్ వెెంట్ డౌన్ ఇంటూ ద షిప్ సెకండ్ టైం డౌన్ దేవునికి అవిదేత చూపించినప్పుడు చూడండి విన్నాడు స్వరం ఇది ఖచ్చితంగా దేవుని స్వరం అన్నాడు విన్నాడు లేచిండ్ అరేజ్ అంటే లేచిండు లేచి ఏం చేసిండో తర్సిస్ కి పరిగెత్తున్నాడు ఈ డౌన్ టు జోపా తర్వాత అండ్ ఈ ఫౌండర్ షిప్ తర్వాత ఇన్ టు ఇంకా డౌన్ పోయింది చూడండి ఇంత డౌన్ అవిధేయత చూపించడం వల్ల ఎంత డౌన్ పోతారంటే ఒక స్టేజ్ ఒక స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ కి ఇప్పుడు ఇప్పుడు చూడండి సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్ తెలియ గలపు గర్భంలోకి పోవాలంటే కంప్లీట్ డౌన్ అది మనం నేర్చుకోవాల లెసన్స్ ఆయన స్వరానికి అవిధేయత చూపించి వెళ్తే యూ విల్ వి కీప్ ఆన్ గోయింగ్ డౌన్ డౌన్ డౌన్ త్రీ టైమ్స్ డౌన్ అన్నట్టు కాబట్టి అతను బహు దీర్ఘంగా కిందికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం ఇది బహు హాస్యర్యంగా ఉంటది తర్వాత ఈ యోనాన్ని సూచన ఎందుకు చెప్తుంటారంటే ఏసు ప్రభు అనేక పర్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలా యోనా జీవన యోనా ఏ రీతి అయితే ఆ పడవలోనికి పోయి క్రింద పోయి మన యేసు ప్రభు కూడా ఒకరోజు పొడవలో క్రింద పోయి పండుకుంటున్నాడు ఆ టైంలోనే తుఫాన్ వచ్చింది అదే టైంలో ఇక్కడ కూడా తుఫాన్ వచ్చింది సేమ్ ప్యారలస్ అన్నట్టు స్టోరీలో యోనా జీవితంలో ఎట్లయితే అది నడిచిందో ఆయన పోయి ఆ ఓడ క్రింది భాగంలో పోయి పండుకున్నాడు మన ప్రభు కూడా ఓడ క్రింది భాగంలో పోయి పండుకున్నాడు అప్పుడు తుఫాన్ వచ్చింది యోనా టైంలో తుఫాన్ వచ్చింది శిష్యులు ప్రభుత్వ పుట్టినప్పుడు తుఫాను వచ్చింది సేమ్ ప్రా ఇవన్నీ రిపీట్ రిపీట్ అవుతాయంటాయి బైబుల్లో వీటినే మనం ప్రాఫిటిక్ ప్యానల్స్ అంటాం అన్నట్టు మనకి అన్నకాయ ఎందుకంటే ఇవి టూ టైమ్స్ ఆయన ఆల్రెడీ థర్డ్ టైమ్ మన కాలంలో గ్లోబల్ స్కేన్ లో ప్రపంచాత్మకంగా జరుగుతుంది ప్రతి ప్రవచనం ఆ టైంలో క్రిస్టియానిటీ దాన్ని మిస్ అయిపోతుంది కాబట్టి ఎందుకు మనము దాన్ని మిస్ కావద్దు అంటే నెసెన్స్ లేట్ అన్నట్టు ఇక్కడ నుంచి యోనా ఎక్కడికి పోవాలా మినీరేకి పోవాలా కానీ జేకి బయట యొప్పే అంటే అది ఓడరేవు ఓడరేవు నుంచి తార్సీస్ పోవాలా కానీ ఓడరేవు కిందికి ఉంటది సి లెవెల్ కదా కిందికి ఉంటుంది గ్రౌండ్ లెవెల్ ఫైన్ ఉంటుంది సి లెవెల్ కిందికి ఉంటుంది ఆయన గ్రౌండ్ నుంచి క్రిందికి పోతున్నాడు దేవుని సన్నిధి నుంచి క్రిందికి వెళ్ళిపోయాడు క్రిందికి క్రిందికి వెళ్ళిపోయి ఆ తుఫాన్ రావడం ఆ పడవ ఆ కిరింది బావలో వైపు పండుకున్నప్పుడు పెద్ద టెంపెస్ట్ వచ్చింది మైటీ టెంపెస్ట్ ఉంది కదా వాక్యం అక్కడ కాబట్టి ఆ మైటీ టెంపెస్ట్ వచ్చినప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అందరు అర్థం చేస్తున్నారు వాళ్ళు రక్షణ పొందిని కదా ఆ యొక్క శిష్యులు కూడా భయపడిపోతున్నారు ఇక్కడ సైలర్స్ భయపడిపోతున్నారు ఇది ఎవరి వల్ల కలిగింది ఎందు వలన కలిగింది వాళ్ళ దగ్గర సామగ్రి అంతా కింద సముద్రంలో శిష్యులు మటుకు గాబరైతున్నారు ఇది ఎవరి మళ్ళీ జరిగింది ఇది ఖచ్చితంగా చేసే వాళ్ళ జరగలేదు కదా అక్కడైతే ఇక్కడైతే దేవుని బిరుద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క సృష్టి కూడా యోనాకి సహాయం చేస్తలేదు నేను ఈ విషయం అర్థం చేసుకుంటున్నా నీ సరౌండింగ్స్ నీ పరిసరాలు ప్రతిదీ నీకు సహాయపడాలంటే నీకు ప్రభునందు విధేత ఉండాలా ప్రభునందు విధేతం నువ్వు ముందు ఎంటైర్ ఎన్వైరాన్మెంట్ ని సపోర్ట్ చేస్తుంది మనం అనేక పర్యాయాలు ఆ భయంకరమైన ఎండకి దిగుతా ఉంటాం సేవలో ఏ రోజు కూడా మనకి ఎండస్ తగ్గలేదు కదా ఏ రోజు కూడా ఎటువంటి హాని తగలలేదు మనకి ఏ రోజు ఎటువంటి అనారోగ్య ఫాల్ మనం కాలేదు ఎంటైర్ రిపీ ఎంటైర్ ట్రిప్స్లో మనం చూస్తున్నాం కాబట్టి ఎన్విరాన్మెంట్ ని కంప్లీట్ కంట్రోల్ లో చేసుకుంటాడు దేవుడు నువ్వు విధేత చూపించిపోయినప్పుడు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తాడు అయితే నేను ఆ రోజులలో నేను రికార్డింగ్స్ వెతుకుని పొద్దున్న మార్నింగ్ వింటా ఉన్నాను ఒక ఫస్ట్ రికార్డింగ్ సెకండ్ టోటల్లీ సిక్స్ సెవెన్ రికార్డింగ్స్ ఉన్నాయి అది అంటే మోర్ దెన్ సెవెన్ అవర్స్ అనుకోండి అంతా ఓపిక లేకుండే గానీ ఒకటి వింటా ఉన్నా నేను రికార్డింగ్ రికార్డింగ్ కొంచెం పవర్ ఉండేదాన్ని క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తా ఉన్నాను ారేమో కదా అనేసి అయితే అక్కడ కూడా అర్థమైంది ఏంటంటే యోన ఎందుకు నిలివే పట్నస్లంటే ద్వేషం ఏర్పరచుకున్నట్టు సేవకులతో ఇది అవసరం లేదు మనం ఎవరిని ద్వేషించద్దు అందరినీ ప్రేమించాలా ప్రేమ సిద్ధాంతంలో మనం ఉన్న వాళ్ళము ఆ ఎదుటి వ్యక్తులను చేసి ఎందుకు తృడీకరించాలా కొందరిని చూస్తేనే ఆసం చేస్తూ ఉంటుంది దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి అది అది శరీరం కాబట్టి శారీరకమైన జీవితం కాబట్టి యోన ఎందుకు నిలివే పట్నస్ అని తృళీకరిస్తుందంటే ికల్ గా ఒకప్పుడు నినివే ఇస్రాయల్ దేశంలోని మ్యాప్ లోని భాగం అది అశ్వరీయులు ఇస్రాయల్ దేశం మీద దడ్డైతే వచ్చినప్పుడు దాన్ని కబ్జా చేసుకున్నారు ఆ ల్యాండ్ ఇప్పుడు మన ల్యాండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే అంటారు పోక్ అంటారు దాన్ని కాబట్టి ఆ ల్యాండ్ ని క్యాప్చర్ చేసుకున్నారు వాళ్ళు యోనా కది కోపం ఉంది ఎరోబాంబు కనీసం యుద్ధానికి పోయి దాన్ని విడిపించుకొస్తారని యోనా కానీ అది కాలే దాని తర్వాత యోనా ప్రవచనాలు యోనాకు తెలుసు ప్రవచనం నినివే ప్రవచనం నినివే పట్టణము ఒక దినము తిరిగి మళ్ళా వాళ్ళ మీద తిరుగుబాటు వస్తుందండి సెకండ్ టైం వస్తుందండి యోనాకు తెలుసు ప్రవచనం కాబట్టి వాళ్ళు ఇప్పుడు నశించిపోతే భవిష్యత్తులో మా దేశం మీదకి రారు చూడండి ఆయన అంతా ఆలోచిస్తున్నాడు యోనా కాబట్టి ఆ ల్యాండ్ గురించే ఈరోజు అంతా ఇస్రాయిల్ దేశము ల్యాండ్ గురించి స్ట్రగిలింగ్ ఇస్రాయిల్ అందరు ల్యాండ్ గురించే వరి అవుతున్నారు ప్రతి ఒక్కరు కానీ అసలైన ల్యాండ్ అబ్రాహా ఎందుకున్నాడు అదేంటి హెవెన్లీ జెరూసలేం కదా అది హెవెన్లీ సిటీ హెవెన్లీ కింగ్డమ్ దాని కొడుకు ఆయన ఎదురు చూసి అంటుంది కానీ ఈ రోజు ఇష్టలందరూ ఇంకా ఆ ల్యాండ్ గురించి స్ట్రగుల్ అవుతున్నారు కానీ శారీరకమైన వాటి గురించి స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యో పర్సనాలిటీ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయిందో మన పర్సనాలిటీస్ అక్కడ ట్రాన్స్ఫార్మ్ కావాలా ప్రభు సన్ని గురించి వెళ్ళిపోయినాక ఎంతగా దిగజారిపోయింది ఎంత దిగిపోయింది అనేది దాన్ని ఒక దశ నుంచి ఇంకో దశకి ఇంకో దశ నుంచి ఇంకో దశకి సంపూర్ణంగా దిగిపోయింది కానీ పశ్చాత్ అక్క వాడి తెలుసుకున్నాడు ఇది నా వలన జరిగిందంటే వాళ్ళందరూ అతన్ని సముద్రంలో పడేసినప్పుడు తినింగళం కూడా కోఆపరేట్ చేసింది దేవునికి దేవుడు ఆగ్పించు ఆ జీవికి ఇట్స్ లైక్ ఎ జాయింట్ ఫిష్ కదా ఒక బీస్ట్ లాగా కనిపిస్తుంది అంత పెద్ద తిని పెద్ద బీస్ట్ అది అతని ప్రభుకి విధేత చూపించి యోనని కాపాడింది డైజెస్టివ్ జ్యూసెస్ లా చేయలేకపోయాయి యాక్చువల్ గా యాసిడిటీ యాసిడ్స్ ఉంటాయి కదా స్టమక్ యాసిడ్స్ స్టమక్ యాసిడ్స్ లో ఏ వస్తువు పడితే జీర్ణం కావాల్సిందే కానీ బయలు జ్యూస్ వచ్చినప్పుడు బయలు జూసి ముక్కలు ముక్కలు చేస్తుంది మాంసం కానీ ఇతని శరీరం ఏది కూడా జరగకుండా హాని ఆ తిండింగ్ తిరిగి వచ్చి అతని కక్కడ మనం చూస్తున్నాం అవిదే నుంచి బయటకు వచ్చి చండి విధాన చూపిస్తున్నప్పుడు నుంచి పైకి లేస్తాడు దేవుడు అవిదైతే చూపిస్తే పైనుంచి కిందికి వడేస్తున్నాడు ఆయన విధానం అది ఈ సత్యాన్ని మనం గ్రహించినాం మనం కూడా ఏం చేస్తున్నాం ప్రతి దేశంలో ఏదైతే చూపించిపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనల్ని లేవనెత్తాడు మన సేవ జీవితంలో అటువంటి విశేషమైన అద్భుతాలు మనకు చూపిస్తూ ఉంటాడు అటుడి సేవల జీవితంలో ప్రభు మన నడిపించడానికి ప్రార్థిస్తాం వర్షదురవ తండ్రి వదనాలైనా గొప్ప దేవ మీకే కృతజ్ఞతలైనా యోనాని గురించిన సూచన మరోసారి మీకు జ్ఞాపకం చేసిన యో దాని మీకు ఎంతో వదనాలు ప్రభావ దాన్ని బట్టి మీకెంతో కృతజ్ఞతలైనా యోనా కంటే శ్రేష్ఠుడు మా తండ్రి మా దేవుడు అని మేము సాక్షిస్తున్నాం ప్రభా మీ గురించి ప్రభావ యోన కంటే శ్రేష్ఠుల తండ్రి యోనా ఏరితిథింగ్ అయితే ఆ అభిదేత వలన దిగజారిపోయింది క్రింది దశకి అవు ప్రభా అనేక పర్యాలేమి అట్లా ఉంటుంది ప్రభా కానీ మీరు మమ్మల్ని హత్తుకున్నారు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని లేవలెత్తుకున్నారు మీకే వందనాలు కృతజ్ఞ తరిపించుకుంటున్నాం ప్రతి బ్రదర్ని ఆ ఒక దశ నుంచి ఇంకో దశ కింద ఉన్నారు ప్రభా థ్యాంక్ యూ లాడ్ దట్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ దట్ లాడ్ థ్యాంక్ యూ చీఫ్ యూ లాడ్ బ్యూటీ వందనాల్ ఎస్ అయ్యారు వందనాల్ తండ్రి మీకే సమస్త జనత మహిమా ప్రభావంలో చెల్లించుకుంటున్నాం ప్రభా అవును ప్రభా యోనా శారీరకంగా ఆలోచించండు ఒక గొప్ప పర్వతాయి ఉంది అవును ప్రభా మీ స్వరం ఎట్లుంటుందో గ్రహించగలిగిన వాడు ప్రభు కానీ మీ స్వరం విని తిరిగి లేమంటే లేచిండు కానీ లేచి వ్యతిరేకంగా పోయిండు ప్రభా అందుకు దిగజారిపోవలసి వచ్చింది ప్రభా కానీ మేము ఆ రైతు ఉండకుండా ప్రతి దశలో లేచి ముందుకు పోతూనే ఉండాలా ప్రభు అటువంటి విధేత ఆత్మాత్మలో పుట్టించి నడిపించమని బ్రదర్స్ అందరిని ఆశ్రించండి వారి ఇంటి చుట్టూ కంచె వేయండి ప్రతి కుటుంబీకులని కాచి కాపాడండి సురక్షితంగా మేము మూడు నాలుగు ఐదవ తారీఖున ప్రభా ఆదిలాబాద్ ప్రాంతానికి వెళ్తుండగా మీ దూతల కాకలా చేయండి మార్గాన్ని సరళం చేయండి ప్రభు విదేతతో అవును ప్రభా మిమ్మల్ని ఉన్నత స్థితికి లేవనే స మీ నామాన్ని కనపరచాలా అటువంటి సేవలు నడిపించి మహిమనందమని ఏసురు క్రీస్తు పరిషత్ నామం తండ్రి ఆ ప్రశ్న